అలా అంటే ఆ రకంగా ఆ తంతి కింద తయారైంది దాంతో ఈ అరుంధతి దర్శనం మీరు ఏం చేస్తాడు పొద్దున్న ఎనిమిదింటికి అందరూ అక్కడికి వస్తారు ఆ రాజరాజేశ్వరి గార్డెన్కి వస్తారు పొద్దున్న ఎన్నింటికి వస్తారు సాయంకాలం రెండు రెండు నాటికి అందరూ లేచెక్కడు ఇంకా తర్వాత వంట బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళు ఒక సామాన్లు సర్దుకుంటూ వాళ్ళు ఉంటారు సంథింగ్ సిమిలర్ టు ఈ మిగిలిన బంధువులు ఎక్కడ కూడా వీళ్ళగలిపోతారు ఇంకా తర్వాత బంధుత్వాలు బట్టలు పెట్టడాలు పుచ్చుకోడాలు ఈ హడాల్డే తప్ప వైదిక కర్మ మీద శ్రద్ధ తక్కువ సో అరుంధతి ఎవరు చూస్తారో ఎక్కడ చూస్తారు తర్వాత గానాభజానం మీద శ్రద్ధ క్రాకర్స్ మీద శ్రద్ధ తప్ప అరుంధతిని చూద్దామనే చూస్తుంది ఈ అరుంధతి దర్శనం రెండో రోజో మూడో రోజో వస్తుంది పెళ్లిలో ఐదు రోజుల పెళ్లిలో ఏదో మధ్యలో వస్తుంది అప్పుడు అరుంధతిని చూపిస్తుంది పురోహితుడు ఇప్పుడు భార్యని భర్తని పెళ్ళికొడుకుని పెళ్ళికూతుల్ని తీసుకెళ్తారు చుట్టూ పది మంది బంధువులు కూడా చేరతారు ఆ సందర్భంలో అప్పుడు చూపిస్తారు అనుభవం దీన్ని అరుంధతి దర్శన న్యాయము అని అంటారు ఈ అరుంధతిని చూపించాలంటే ముందు ఏం చేస్తారంటే ఒక ప్రసిద్ధమైన ఏదో అంటే ముందు గట్టిగా కనపడుతున్నదేదో చూపిస్తారు ముందు చంద్రుడు గట్టిగా కనపడుతుంటారు చంద్రుడిని మిస్ అవ్వడం కష్టం చంద్రుడిని చూసేవాళ్ళు చూశాను అంటారు అంటే అదే అరుంధత ఏమి అదే కాదయా అది అరుంధది కాదు శుద్ధుడే అరుంధతి కాదు ఆ చంద్రుడికి పక్కన కుడివైపు చూడు అంటే చూడండి ఆల్రెడీ కొంత డైరెక్షన్ వచ్చింది చంద్రుడి కుడివైపున పెద్ద చుక్క ఒకటి ఉంది అటు అదే అరుంధ కాదు అదే అరుంధతి కాదు మళ్ళీ అది శుక్రుడు వేణస్ వేదు చుక్క అంట అది వేణస్తుది అదే అరుంధది కాదు అతడి కూడా కనపడకపోవచ్చు అటు చూడు అలాగే సెవెన్ ఉన్నాయి చూసావా ఇలా నాలుగు ప్లస్ మూడు సెవెన్ ఉన్నాయి ఆ సెవెన్ అందుతు అంత వా సెవెన్ కూడా రుంది కాదు ఆ సెవెన్ చూసా వాడు చూసాను ఆ సెవెన్ లో ఆ కార్నర్లో ఉన్నది చూసా ఒక లెఫ్టెక్స్ ఉంది కార్నర్లో ట్రెఫీ సేమ్ లాగా ఉంది ఒక తోకలా ఉంటుంది ఆ తోక ఆరంభమైన నక్షత్రం అని చూసా అది ఓహో అదే కాదు అది కాదు అది కనపడింది కనపడింది ఇప్పుడు ఇంకా అదే చూస్తూ ఉండు అలాగే అదే కాషస్గా చూడు దాని పక్కన ఉన్నట్టు కూడా అనిపించదు ప్రారంభంగా నువ్వు మిగతావన్నీ చూడం మానేసి అది ఒక్కటి అలా చూస్తుంటే దాని పక్కన ఉందా లేదా అన్నట్టుగా ఓకేసారి తార ఒకటి మిలుకు మిలుకు అంటూ ఉంటుంది అది అరుద్ధం డైరెక్షన్ గైడ్ చేసి తీసుకెళ్తాడు ఈ మినుకు అని కను మినుకు మినుకు మనతో కనపడిందా అంటే కనపడిందాక ఎస్ సా అరుంధతి ఆ అరుంధతిని అలాగే అమ్మాయి కూడా చూపిస్తారు అరుంధతి దర్శనం చేసినట్లయితే అరుంధతి యొక్క ఆశీర్వచనం వీడికి అంటే వశిష్ఠుడు అరుంధతిని ఆ పక్కన ఉన్న మినుకు మినుకుమనుండే తారా అరుంధతి అరుంధతి వశిష్ఠుడు ఎలా అయితే కలిసిమెలిసి ఆనందంగా జీవించారో అలాగే వీళ్ళు కూడా కలిసిమెలిసి జీవిస్తారనే అభిప్రాయం ఆ విధంగా చూపిస్తారు కాబట్టి ఇక్కడ వెనకాల దానిని చంద్రుణ్ణి నిరాకరించటంలో తాత్పర్యం లేదు వశిష్ట నక్షత్రాన్ని త్రోసిపుచ్చటముందు తాత్పర్యం కాదు దేన్ని త్రోసిపుచ్చం అల్టిమేట్ గా ఆంతరమైన తత్వాన్ని తెలుసుకుంటాం ఆ విధంగానే అన్నమయంతో మొదలుపెట్టి ముందుకు తీసుకువెళ్ళి వీడిని ఆనందమయానికి తీసుకొచ్చి నాయన ఇదిరా పరమతత్వము అదే బ్రహ్మ అని చూపించే ప్రయత్నం తర్వాత ఆ అరుంధతి ఇక్కడ ఆనందమయము అన్నిటికీ ఆంతరమ దర్ మోస్ట్ ఆఫ్ ఆల్ లేయర్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అట్ ఎవరీ స్టేట్ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది దేహం నుండి ఐడెంటిఫికేషన్ ఉంటుంది ప్రాణము నుండి ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఈ ఐడెంటిఫికేషన్ ని విధులు లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే అల్టిమేట్ ఆనందమయమే ఆత్మ అని వీడు నిర్ధారించుకుంటాడు అది పద్ధతి అక్కడికి ప్రవాహంలో పడింది కాబట్టి ఆనందమయము మిగతా వాటి అనే పూర్వపక్ష పూర్వపక్ష యొక్క అబ్జెక్షన్ అయిపోయింది ఇంకో అబ్జెక్షన్ ఎత్తు బ్రూషే ప్రియాదీనా శిరస్వాదికల్పనా అనుపన్నా ముఖ్యా ముఖ్యస్ ఆత్మ అతీతానంతరోపాజనిత సావిదోష ఇంకో దోషం ఏం చెప్పాడంటే ఆనందమయమే ముఖ్య ఆత్మ అనంటే అక్కడ అవయవ కల్పన ఉంది ఎలాగా తస్య ప్రియమే వశిర మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది అవయవకల్పన సో ప్రియము మోదము ప్రమోదము అని ఇలాగ ఉన్నాయి వాటిల్లో చిన్న చిన్న భేదాలు ప్రియము అంటే ఏదో మీరు అనుకున్నది దొరికితే ప్రియము మోదము అంటే ఆ దొరికింది చక్కగా ఎంజాయ్ చేసుకుంటే మోదము ప్రమోదము అంటే ఆ ఎంజాయ్మెంట్ బాగా ఎక్కువగా ఇంకా ఆనందాన్ని ఎక్కువ కలిగిస్తే ప్రమోదము అని అలా చిన్న చిన్న తేడాలు అక్కడే ఆనందంలోనే విభాగాలు సో ఇప్పుడు ఈ ఆనందమయ్యే తల రెండు రెక్కలు తోక ఇలాగ అవయవాలను చెప్పారు అవయవాలను చెప్పారు అంటే అది పరిచ్ఛన్నమైపోతుంది పరి జడమైపోతుంది కాబట్టి అది ముఖ్య ఆత్మ కాలేదు అని అబ్జెక్షన్ అది పూర్వపక్ష అలా చెప్పారు సో దాని మీద కాబట్టి ఆనందమయం ముఖ్య ఆత్మ కాదు ఎందుకని ఆ ఆనందమయానికి కూడా అవయవాలు చెప్పారు కనుక అవయవాలు అన్నిటికీ చెప్పారు అన్నమయానికి ప్రాణమయానికి మనోమయానికి విజ్ఞానమయానికి చెప్పి ఆనందమయానికి కూడా చెప్పారు మిగతా నాలుగింటికి అవయవాలు చెప్పారంటే సమస్య లేదు ఎందుకంటే అవి ఎలాగూ ముఖ్య ఆత్మలు కావు ఆనందమయం ముఖ్యాత్మను అంటున్నావు కనుక దీనికి కూడా అవయవాలు కల్పించారు కనుక అవయవాలు ఉన్నది తారతమ్యాలు ఉన్నది ముఖ్య సాధాలదు అని ఒక అబ్జెక్షన్ దాన్ని అబ్బె అబ్జెక్షన్ కాదని పోషిపించారు చూడు ఈ అవయవ కల్పన ఉన్నది పిషావా దీన్ని ఎలా తెలుసుకోవాలంటే ఈ ఆనందమయానికి వెనకాల ఉన్న కోశం ఏమిటి విజ్ఞానమయం అతీత అనంతర ఉపాధి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చూడండి ఈ మూసలో ఇది పోసారు లోహాన్ని పోసారు పోస్తే ఇప్పుడు అక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఆకారము రెండు లోహము ఇప్పుడు ఈ ఆకారము లోహానికి స్వతసిద్ధమా కాదు స్వతసిద్ధం కాదు కానీ మరి లోహానికే ఉంది కదా ఆకారము అంటే ఏమిటి ఈ మోల్డ్ యొక్క ఆకారము లోహానికి వచ్చింది కదా అంచేతనే దాన్ని ఆ మోల్డుని ఉపాధి అంటారు చూడండి ఈ లోహముంది దీన్ని ఏమంటారు ఉపహితము అని ఉపాధి ఉపహితము ఉపాధి అంటే ఎడ్జంట్ లిమిటింగ్ ఎడ్జెంట్ ఉపహితము అంటే లిమిటెడ్ రియాలిటీ అదే పద ఓకే ఉపాధి ఉపహితం ఇప్పుడు అది అర్థమైంది కదా ఇప్పుడు మీరు చెప్పండి అన్నమయ ప్రాణమయ ఈ రెండింట్లో ఉపాధి ఏది అన్నమయ ఉపహితం ఏది ప్రాణమయ మళ్ళీ ప్రాణమయ మనోమయాలో ఏది ఉపాధి ప్రాణమయ మళ్ళీ మనోమయ విజ్ఞానమయాలో ఏది ఉపాధి మనోమయ మళ్ళీ విజ్ఞానమయ ఆనందమయాలు ఏది ఉపాధి విజ్ఞానమయ కాబట్టి విజ్ఞానమయానికి ఉండే ఆకారము ఆనందమయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ ఉపాధి ధర్మాన్ని బట్టి కాబట్టి ఈ అవయవాలు ఇవే ఉన్నాయి చూసారా ఇవి ఆనందమయానికి కావు కానీ ఆనందమయము దేనియందు ప్రకటమవుతోంది విజ్ఞానమయంలో ప్రకటమవుతోంది ప్రాణమయము దేని ఎందు ప్రకటమవుతోంది అన్నమయంలో ప్రకటన అవుతుంది మనోమయం దేంట్లో ప్రకటమవుతోంది ప్రాణమయంలో ప్రకటమవుతుంది ఎందుకంటే నిద్రపోతుంటే ప్రాణం ఉంది నిద్ర లేచాడు మనస్సు వచ్చింది ఇప్పుడు ఈ మనస్సు దేంట్లో ఉందన్నమాట ప్రాణంలో ఉందన్నమాట కాబట్టి మనస్సు నుంచి మనస్సు యొక్క సంకల్ప వికల్పాల నుంచే నిశ్చయాలన్నీ సవకాశంగా పుడతాయి తర్వాత నిశ్చయం నుంచి ఆనందం వస్తుంది ఆనందము దాంట్లో నిశ్చయంలో అంతర్భాగంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా విచిజట వెళ్ళినప్పుడు సూక్ష్మత్వము ఆంతరత్వము అనేవి ఉంటాయి కనుక ప్రాణమయానికి అన్నమయం ఉపాధి మనోమయానికి ప్రాణమయం ఉపాధి విజ్ఞానమయానికి మనోమయం ఉపాధి ఆనందమయానికి విజ్ఞానమయము ఉపాధి ఉపాధి యొక్క ధర్మములు ఉపహితమునకు రావు వచ్చినట్లు కనపడతాయి లోహానికి ఆ మోల్డ్ యొక్క షేపు నిజంగా వచ్చేది నిజంగా వచ్చేసింది అనుకోండి ఇంకా కరిగించినా అలాగే ఉండిపోవాలి అలా ఉండిపోదు మళ్ళీ కరిగించేస్తే మళ్ళీ కరిగిపోతుంది కాబట్టి నిజంగా రాదు కానీ వచ్చినట్టు అనిపిస్తుంది కనుక మనం ఏమని చెప్పచ్చు ఆ మోల్డ్ యొక్క షేప్ చాలా బాగా వచ్చింది అందుకోసమే విగ్రహం చాలా బాగా వచ్చింది ఫర్ సమ్ రీజన్ మోల్డ్ బాగా రాలేదనుకోండి విగ్రహం బాగా రాలేదు అనిపిస్తుంది కాబట్టి మోల్డ్ యొక్క షేప్ దీనికి వచ్చినట్టుగానే విజ్ఞానమయమునకుండే అవయవములు ఆనందమయానికి కల్పించుకోవడం అయినది కాబట్టి అవయవ కల్పన విజ్ఞానమయాన్ని తప్ప ఆనందమయాన్ని కాదు అది సమస్య కాదు ఉపాధి ఉపహితము అనే రిలేషన్షిప్ మీరు ఎప్పుడైతే పెట్టేశారో ఈ లిమిటేషన్స్ అన్నీ కూడా ఎగిరి తక్కబోతాయి ఉన్నా కూడా లేని వాటితో సమానం ఎందుకంటే ఉపాధికి సంబంధిస్తాయి తప్పిస్తే ఉపహితమైన తత్వానికి అవి సంబంధించవు కాబట్టి ఈ విజ్ఞానమయ కోశంలో ఉండే విభాగములు తప్పవి ఆనందమయానికి చెందినవి కావు అని అపూర్వపక్షి చెప్పినటువంటి ఆ దోషాన్ని కూడా కొట్టిపారించారు శారీరత్వమీ ఆనందమయస్ అన్నమయాది శరీర పరంపరయాదర్శ్యమాన స్వాతి ఇంకొక చిత్రం ఉంది అక్కడ ఆనందమయంలో ఏమని వర్ణించారంటే అవయవ కల్పన మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా చెప్పారు ఆనందమయంలో ఏమని శారీర ఆత్మ అని చెప్పారు ఆనందమయంలో ఉన్న మాట అన్ని చోట్ల ఉండే ఈ శారీర ఆత్మ అనేది మీరు అంటే పైత్రీని కొంచెం జాతరలో చూసిన వాళ్ళు తెలుసుకోగలుగుతారు అందుకోసం చెప్తున్నాను మీరు అన్నమయా చూడండి అన్నమయాన్ని చూ చూసినట్లయితే ప్రజా ప్రజాయంతే అని ఉంటుంది తస్మా అక్కడ తస్మాదన్నంత దుశ్యత ఇది తస్మాద్వా ఏకస్మాదన్నర సమయాత్ అన్యోంతర ఆత్మా ఆ ప్రాణమయ జనై పూర్ణ స ఏష పురుష విధ ఏవ అని ఉంటుండే అక్కడక్కడా కూడా శారీర ఆత్మ అని ఉండదు అది శారీర ఆత్మ కాదు శరీర ఆత్మ శరీరమే ఆత్మ కింద తీసుకుంటున్నాడు శరీరానికి ఆత్మ ఏం కాదు అది శరీరమే ఆత్మ అన్నమయ కోశంలో అన్నమయంలోంచి ప్రాణమయంలోకి రండి ప్రాణమయంలోకి రాగానే తస్యషస్మ ఇగో సస్య ఏవ శారీర ఎఫ్ ఫోర్ వస్య అనే ఒక కొత్త వాక్యం ఒకటి చెప్పబడుతుంది అంటే ప్రాణమయ ఈ ప్రాణమయము ఎక్కడ ఉంది శరీరములో ప్రకటమవుతున్నది అన్నమయము ఎక్కడ ఉంది శరీరంలో ప్రకటమవుతుందని అందరూ ఎందుకంటే అన్నమయమే శరీరం కానీ ప్రాణమయము ఎక్కడ ఉంది శరీరంలో ప్రకటమవుతోంది శరీరంలో ప్రకటమవుతోంది కనుక ప్రాణమయానికి పేరేమిటి శారీరం అని పేరు మళ్ళీ మనోమయానికి రండి మనోమయానికి వస్తే తస్య ఏవ శారీర ఆత్మ యస్ పూర్వస్య మళ్ళీ ఉండక అంటే ఏమిటనమాట మనోమయం కూడా ఎక్కడ ప్రకటమవుతోంది ప్రాణమయం ద్వారా మళ్ళీ శరీరంలోనే కూడా శరీరంలోని విజ్ఞానమయం కూడా శరీరంలోని ఆనందమయం కూడా శరీరంలోనే కాబట్టి శరీరాన్ని ఎక్కడో నాలుగు స్టేజీల వెనకాల మిగిలిపెట్టేసినా మళ్ళీ స్టిల్ ఆనందమయాన్ని శారీర అని వర్ణించారు శరీరంలో అనుభవానికి వచ్చి ఆత్మాని వర్ణించారు దీన్ని బట్టి శరీర సంబంధము గలదేనంతమా అనవు ఆ శరీరానికి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ అన్ని ఆనందమయానికి వస్తాయా రావు అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ఇన్ ది బాడీ మెహెన్స్ శారీర అనే మాట వస్తుంది శారీర అన్నారు కనుక శరీరము యొక్క పరిచ్ఛేదములు అంటే స్పేస్ లిమిటేషన్ టైమ్ లిమిటేషన్ పుట్టింది విట్టుతుంది ఈ రెండు లిమిటేషన్స్ ఆనందమయానికి వస్తాయా రావు ఆనందమయం ఎందుకు ప్రాణమయానికే రావు మనోమయానికి రావు విజ్ఞానమయానికి రావు ఆనందమయానికి ఆశలే రావు ఎలా అయితే శరీరము యొక్క లిమిటేషన్స్ ఆనందమయానికి రావో ఉపాధిగా మిగిలిపోతాయో అదేవిధంగా విజ్ఞానమయము యొక్క కల్పన కల్పిత అవయవములు కూడా అది విజ్ఞానమయానికి సంబంధించినవి కానీ ఉంటాయి కానీ ఆనందమయానికి సంబంధించము కాబట్టి అక్కడ అవయవ కల్పన ఉన్నంత మాత్రాన ఆనందమయము బ్రహ్మ కాదు అనేటువంటి పూర్వపక్షి యొక్క ఆర్గ్యుమెంట్ అంగీకారము కాదు నాపున సాక్షాదేవ శారీరత్వం సంసారివత సో ఆనందమయము శారీరహాన అని వర్ణించారు ఆనందమయాన్ని సస్యేష శారీర ఆత్మ అని చెప్పారు అంత మాత్రం చేతను ఆనందమయము సంసారి అయిపోదు ఎందుకని శరీరము యొక్క లిమిటేషన్స్ ఉపాధి ధర్మములు తప్ప యథార్థంగా ఆనందమయానికి రావు కాబట్టి ఉపాధిని బట్టి ఈ అవయవ విభాగము అంగీకారం కానీ స్వతహాగా ఆనందమయంలో ఈ అవయవ విభాగము ఉండదు తస్మాత్ ఆనందమయ పర ఏవాత్మా ఆనందమయము ఏదిగలదో అది పరమాత్మ that is the final ఆత్మా పూర్వపక్ష యొక్క అబ్జెక్షన్స్ అన్ని కూడా తీసేయటం అయిపోయింది అవును మీరు చెప్పండి ఆర్ వి ఫాలోయింగ్ మీ పక్క ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అడిగాను వికార శబ్దాత్ నేతి చే ప్రాచుర్యా దీని మీద మళ్ళీ అబ్జెక్షను ఏమిటి అబ్జెక్షను వికార శబ్దాత్ నా అది పూర్వపక్షం ఆ సూత్రంలో వికార శబ్దాత్ నా అని పూర్వపక్షం ఇది చేన్ని తిరస్కరించాలి హేతు ఏమిటి ప్రాచుర్యా ఇప్పుడు ఆ సూత్రం చాలా తేలిజ్గా మీరు అర్థం చేసుకోవచ్చు కష్టమేం కాదు ఆనందమయము ఆత్మ కాదు నా ఆనందమయము ఆత్మ కాదు అందువల్ల వికార శబ్దా వికారము వికారమును బోధించే పదము ఉండుత వికారము అంటే ఎఫెక్ట్ ఇప్పుడు ఘతముందనుకోండి ఘతము వికారము దేని యొక్క వికారము మట్టి యొక్క వికారం ఏమంటే మృద్ వికారము వికారము అంటే దాని ఎఫెక్ట్ ఏమంటే ఇప్పుడు దారం ఉందనుకోండి దారము దేని వికారము ప్రస్తి యొక్క వికారం నగ ఆభరణము దేని వికారము బంగారము యొక్క వికారము వికారము సత్యమవుతుందా కారణము సత్యమవుతుందా కారణమే సత్యమవుతుంది వికారాలు సత్యం కాదు ఈ ఆనందమయమే నువ్వు ముఖ్య అది కుదరుడు కురమోక్షం ఇట్ కెనాట్ బి నా ఇందువల్ల వికార శబ్దాలు ఆనందమయము వికారము చెప్పే మాట కనపడుతోంది ఏది ఆ మాట మయ మయట్ అంట మయట్ అనే ఈ మయత్తనే ప్రత్యయమునకు వికారము అని అర్థం ఇప్పుడు జల ఎలాగంటే ఘటహ ఉందనుకోండి మృణ్మయో ఘటహ మృతి యొక్క వికారమైన ఘటము అది వికారార్థంలో మయ వస్తుంది ఆనంద మయాన్ని అన్నావు కనుక అది వికార శబ్దం అయింది కాబట్టి ఇది ఇంకో దాన్ని ఎఫెక్ట్ అవ్వాలి తప్ప ఇదే ఫైనల్ అవ్వడానికి వీలు లేదు వికార శబ్దాత్ నా ఆనందమయము బ్రహ్మ కాదు వికార శబ్దము పూర్వపక్షం ఇది చే అన్నట్లయితే నా నీ పూర్వపక్షాన్ని మేము కొట్టిపారేసుకున్నాము ఇంగీకారం కాదు అంటే అర్థమేమిటి ఆనందమయమే బ్రహ్మ ఎందువల్ల ప్రాచుర్యాత్ మయ మయట్టికి వికారం అనే అర్థం ఉంది ప్రాచుర్యం అనే అర్థం ఉంది ప్రాచుర్యము అంటే అధికముగా నిందుట ప్రచుర మోస్ట్లీ అంతా అదే ఇప్పుడు జలమయో దేశ వరదొచ్చిందనుకోండి వరదొస్తే ఆ మొత్తం ప్రదేశం ఉంటే ఎలా ఉంటుంది జలమయమయం ఉంటుంది అలా అంటారు ఈ న్యూస్ కూడా ఈ గ్రామము జలమయమైనది అంటారు అక్కడ గ్రామము జలమయము అంటే జలము యొక్క వికారం గ్రామం అది వికారం ఏంటండి వికారం కాదు జలముతో నిండినది అని దాన్ని ప్రాచుర్యార్థంలో మయట్ కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆనందమయ అన్నప్పుడు ఆ మయట్ అనే వికారార్థాన్ని చెప్పి పూర్వపక్షి ప్రశ్న వేస్తే ప్రాచుర్యార్థాన్ని చెప్పి ఆ ప్రశ్నని సమాధానం చెప్పారు అదే అసూత్రం తెలిసిందండి అంతమంది వికార శబ్దాత్ నేతి చేప్రాచుర వికార శబ్దాత్ వికారమనే అర్థము గల మయప్రత్యయము ఉండుట ఆనందమయము ఆత్మ కాదు అన్నట్లయితే నా ఆ వాదము సరికాదు ప్రాచుర్యాత్ వికార మయట్ ప్రత్యయమునకు ప్రాచుర్యము అర్థమగుట వలన తెలిసిందండి ఇప్పుడు భాష్యకారులు వివరిస్తారు అత్ర నానందమయ పర ఆత్మా భవితుమర్హతి ముందు పూర్వపక్షం చెప్తున్నారు అట్లాంటి ఈ సందర్భంలో ఆహ పలుకుతున్నారు ఎవరు హు ఆహ హు ఆహ పూర్వపక్షి ఆహా పూర్వపక్షం వర్డ్ అంటున్నాడు అంటున్నాడు కదా మరి వికార శబ్దాత్ నా అని అంటున్నది ఎవరు పూర్వపక్షి కాబట్టి పూర్వపక్షి అంటున్నాడు ఏమని అంటున్నాడు నా ఆనందమయ పర ఆత్మా భవితుమర్హతి ముందు నా అనే పదానికి వ్యాఖ్యానం చేస్తున్నారు ఆనందమయము పరమాత్మ అగుటసు తాగాదు అది పరమాత్మ కాదాలదు కస్మాత్ ఎందువల్ల ఎందుకు కాకూడదు ఆనందమయం పరమాత్మ ఎందుకు కాదు వికార శబ్దాత్ వికారమును చెప్పే పదము వలన అందువల్ల ఆనందమయము ముఖ్య ఆత్మ కాలేదు అని వివరిస్తారు ప్రకృతివచనాత్ అయమన్యశ వికారవచన సమధిగత ఆనందమయ వికారాథవాత్ ఇప్పుడు చూడండి ఆనందమయ ఇప్పుడు ప్రకృతి వికృతి రెండుంటాయి ప్రకృతి వికృతి ఇప్పుడు బంగారము ఆభరణము దీంట్లో ప్రకృతి ఏది బంగారం ఆభరణం ఏమిటి వికృతి వికృతి అన్న వికారము అన్నా ఒకటే వికృతి వికారము ప్రత్యేక మారిందంటే ఇప్పుడు జలము తరంగము దీంట్లో జలము ప్రకృతి తరంగము వికృతి మట్టి కుండ మట్టి ప్రకృతి కుండ వికృతి ఏమండి ఇప్పుడు మయా అనేది ఏం దాన్ని వికృతి వికృతిని చెప్తుంది ఇప్పుడు ప్రకృతి చెప్పే శబ్దం వేరు వికృతిని చెప్పే శబ్దం వేరు ఇప్పుడు మృణ్మయ అన్నారు మృత్ అన్నారు మృత్ అంటే అది దేన్ని చెప్తుంది ప్రకృతిని చెప్తుంది మృరణమయ అంటే దేన్ని చెప్తుంది వికృతిని చెప్తుంది మృణ్మయము మట్టి అవుతుందా కొండ అవుతుందా కొండ అవుతుందా మట్టిని పట్టుకుని ఇది మృణ్మయము అంటారా అనరు మరి ఏమంటారు మృత్ అని అంటారు అక్కడ మృత్ అనే పదము ప్రకృతిని చెప్పే పదం దానికి మయా ఎప్పుడైతే చేర్చారో ఆ మృణ్మయము ఏమిటవుతుంది ప్రకృతి అయిన మృత్ అవుతుందా వికృతి అయిన కుండ అవుతుందా వికృతి అయిన కుండవుతుందా కాబట్టి ఆనందమయము అది మూలసత్వము అది ఏ అల్టిమేట్ రియాలిటీ అని ఎలా చెప్తావు ఎందుకంటే ప్రకృతి వచనాత్ అయం అన్య శబ్ద వికారవచన సమధిగత ఇది ఈ ఆనందమయ శబ్దము ప్రకృతిని చెప్పే శబ్దం కాదు ప్రకృతి వచనాత్ అన్య ప్రకృతిని చెప్పే శబ్దం కంటే భిన్నమైనది మరి దేన్ని చెప్తోంది వికారవచన వికారాన్ని చెప్తోంది ఇప్పుడు జలమయ అన్నప్పుడు జలమయము జలమవుతుందా అవ్వదు జలమయము జలము కాదు జలమయం జలం అని ఎవడో అండవు జలమయో దేశ అని అంటారు ఆ ప్రదేశము కాబట్టి ఎప్పుడు కూడా ఈ వికారవచనమే తప్ప అలాగే సువర్ణమయం కంకణం అని అంటారు కంకణము సువర్ణమయము అని అన్నప్పుడు సువర్ణమయం సువర్ణం కాదు సువర్ణము తత్వం సువర్ణమయము ఒక వికారం అలాగే ఆనందమయాన్ని మీరు అన్నప్పుడు అది ఒక వికారాన్ని సూచిస్తుంది అలాగంటే ఒక అనుభవం ఉంది ఆనందమయ అనుభవం ఉంది మేము అనుభవం లేదంటలేదు కానీ ఆ అనుభవమే అల్టిమేట్ ఆత్మ అనేది మేము ఒప్పుకోం ఎందుకంటే అమ్మయా ఉంది కాబట్టి మరైతే అల్టిమేట్ ఏదంట అల్టిమేట్ ఏదో మేము తర్వాత చూస్తాం ముందు నువ్వు అంటున్న ఆనందమయము ముఖ్య కాదు ఎందుకంటే ఇది ప్రకృతిని చెప్పే మాటగా లేదు ఇది ఇది వికారాన్ని చెప్పేటువంటి మాటగా ఉంది ఎందుకైగా మయట్టికి వికారమనే అర్థము ఉండనే ఉంది మయట్ అంటారు అట్టు పోతుంది అది అట్టు అది ఇ సంజ్ఞావరణం ఇచ్చే పోతుంది అది కానీ పోయి ముందు మటుకు ఒక మార్కింగ్ పెట్టిపోతుంది ఇప్పుడు మయ వికారంలో ఉంది వికారం అనే అర్థంలో ఉంది మృతు మయ ఇప్పుడు మయ ముందు రావాలా వెనక రావాలా వెనక రావాలి ఏం ముందు ఎందుకు రాకూడదు అంటే ఆ డౌట్ సెటిల్ చేయడం కోసమే పాని మహర్షి దాన్ని మయట్ అన్నాడు అని పెడితే అది టిత్ అవుతుంది ప్రకారం పోయింది టిత్ టిత్ ఎక్కడున్నా అది వెనకాల వస్తుంది కానీ ముందు రాదు ఆద్యంతవు తకిత అని అలాగే వెనకాల వస్తుంది ముందు వస్తుంది ఆ వ్యవస్థగా ఉంది దానికోసమని మయక్ట్ అని పెట్టారు కాబట్టి దాని అర్థం ఏంటంటే వికారము తస్మాత్ అన్నమయాది శబ్దవతి వికారమయ శబ్ద అన్నమయము అన్నప్పుడు అన్న వికారం దేహం నువ్వే చెప్పావు కదా ఫుడ్ బాడీ ఫుడ్ చిన్న ఫుడ్ బాడీ కింద మారింది వికారము అని చెప్పావు కదా అక్కడ మయట్టు వికారార్థం చెప్పి హఠాత్తుగా ఇక్కడ ఆనందమయ దగ్గరికి వచ్చేటికి ఏమర్థం వస్తుంది వికారార్థమే వస్తుంది అన్నమయము వికారము గనుక అది ముఖ్యతత్వం కాదు అలాగే ఆనందమయం కూడా వికారమే కానీ ముఖ్యతత్వం ఎలా అవుతుంది కాబట్టి ఇది బ్రహ్మ లేక ఆత్మ అవటానికి వీలు లేదు ఇది చే అని అన్నట్లయితే ఆ మాట అంగీకారము కాదు అది సరిగ్గా సూత్రాన్ని వ్యాఖ్యానిస్తున్నారు వికార శబ్దాన్నేతి చేత్ నా అని ఎందువల్ల ప్రాచుర్యాత్ ప్రాచుర్యేపీ మయట స్మరణాత్ చూడండి పాణిని వ్యాకరణం మీరే కాదు మేము చదివాం అక్కడ స్మరణము అంటే స్మృతి స్మృతి అంటే పాణిని యొక్క స్మృతి వ్యాకరణం పాణిని వ్యాకరణం మీరే కాదు మేము చదివాం ఆ మయక్తికి వికారార్థం ఉందని మీకు తెలుసు మాకు తెలుసు కానీ మీరు సంగతి దాచిపెడుతున్నారు చెప్పట్లేదు మీరు అదేమిటి మయట్టికి ప్రాచుర్యార్థం కూడా ఉంది వికారార్థం ఉంది సువర్ణమయం కంకణం అన్నప్పుడు వికారార్థమే కానీ జలమయో దేశ అన్నప్పుడు ఆ జలం నుంచి దేశం వచ్చిందని కాదు ఆ జలముతో నిండిపోయింది దేశము అర్థం అప్పుడు అక్కడ వికారం వచ్చిందర్థం ప్రాచుర్యం వచ్చిందా ప్రాచుర్యం వచ్చింది జల ప్రచురో జలము నిండిపోయిన దేశము అని ప్రాచుర్యార్థం కూడా ఉంది కాబట్టి అక్కడ మయా ఉంది కాబట్టి ఇంకా వికారమేనా ఇప్పుడు సైంధవం ఆనయ అన్నారు సైంధవం ఆనయ తీసుకురమ్ము సైంధవమును తీసుకురమ్ము ఇప్పుడు భోజనం చేస్తూ వచ్చాక సైంధవం అన్నాడు అప్పుడు ఏం తీసుకొస్తారో గుర్రం తీసుకొస్తారా ఉప్పు తీసుకొస్తారా ఉప్పు తీసుకురావాలి ఎందుకంటే సైంధవం అంటే గుర్రము ఉంది ఉప్పు అని ఉప్పు తీసుకురా మజ్జిగ దగ్గర వచ్చేప్పటికి కొంచెం ఉప్పు వేయి సైన్ ధవం వేయి అంటే అప్పుడు ఏం చేయాలి ఎందుకంటే రాత్రిపోటు ఉప్పు అనకూడదు అదొక సూత్రం కాబట్టి ఉప్పు వేయవలరు బుట్టలోది వేయి అంటే పొర ఉప్పు బుట్టలో ఉండేది బుట్టలోది వేయని అనగారు ఉప్పు అనకూడదు అంటే అది స్మృతికారుడు మను స్మృతికారుడో లేకపోతే యాజ్ఞ వచ్చే స్మృతికారుడో చెప్పాడు కాబట్టి అనుకూడదు అని వీళ్ళు లెటర్లుగా తీసుకుంటారు దీపాలు ఆగిపోతాయని అంటే హరిపోతుందని అనుకోకూడదు అంటే అదే సత్యం అదే ఖాయం ఉప్పు ఆరి ఆగిపోతుంది అది అదే ఖాయం నీ మన వాళ్ళు ఈ ఆర్థడాక్స్ వాళ్ళు ఏమంటారంటే అది ఉప్పు అంటే పాపం వస్తుందని ఉప్పు అంటారు హెదర్వాణి తింటే పాపం రాదు ఉప్పు పాపం పెట్టడానికి ఏమీ అభ్యంతరం లేదు ఎక్కడంటే చాలా అలాగే ఉంటాయి లిటరల్ గా తీసుకోకూడదు అది కాబట్టిలాంటివేవో కస్టమ్స్ వాటిలో కస్టమ్స్ ఉంటాయి ఆ కస్టమ్స్ ఒక జీవన శైలిని ప్రతిఫలిస్తాయి తప్ప దాంట్లో ధర్మాధర్మాలు వాటిల్లో ఎందుకు ఉంటాయి నేను ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడితే అది ధర్మం అవుతుంది అంతేగాని అతిథికి అదైతే అది పట్టడం మానేసి ఉప్పు అనడం మానేసి ఉప్పు అనకుండా చేస్తూ ఉంటే అది ధర్మం అయిపోతుందా కిచెన్ రిలిజియన్ అంటారు కిచెన్ స్వామి రామతీర్థ కిచెన్ రిలిజియన్ అని పేరు పెట్టి ఆయన అయితే చాలా హార్ష్గా చెప్పాడు కిచెన్ రిలిజియన్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పద్ధతిలో వండుకుని మళ్ళీ వస్త్రధారణ ఒక పద్ధతిలో చేసి ఆ పద్ధతిలో భోజనం చేస్తూ ఉంటాడు అరిటాగ్లో భోజనం చేయాలండి ఎందుకండి అరిటాక్లో ఎందుకు భోజనం చేయాలి రాజస్థాన్ అని ఉంటారు అయితే అమెరికాలో అరిటికెట్లు ఉండదు వాళ్ళు అరిటాగులో వాళ్ళు భోజనం చేస్తారా అరిటాగులో భోజన చేస్తే స్వర్గం తలుపులు జరుచుకుంటాయండి ఏమర్థం అండి మీరు ఎద్రవాడికి భోజనం పెడితే స్వర్గం తలుపులు జరుపుకుంటాయి కానీ అరిటాగులో ఎవళ్ళు చూడకుండా పరిశోధనం చేసి ఇది చేసి ఇది చేసి నేను భోజన చేశాను పొట్ట పెరుగుతుంది అంటే ఇటువంటి కిచెన్ రిలిజియన్ ఇట్ ఈస్ ది మోస్ట్ యూస్లెస్ రిలిజియన్ మన ధర్మం కిచెన్ రిలిజియన్ ఎప్పుడైతే మారిపోయిందో దానివల్ల సమాజం సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే శక్తి లేకుండా అయిపోయింది స్ఫూర్తి ఉండదు ఇంకేలాగా తంతు కింద నడిపించడమే కానీ ఎవరికి స్ఫూర్తి ఉండదు ఎవరిలోనూ ఆ ఫైర్ ఉండదు ఆ తంతు కింద నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తిరుపతి తిరుపతి వెళ్ళారనుకోండి మీరు నోబడి హ్యాస్ ద ఫైట్ ఆఫ్ డివోషన్ చాలా తక్కువ ముందు అంటే పాపం సామాన్య భక్తుల్లో ఏమైనా ఉంటే ఉండాలి నోబడి అంటే నా అభిప్రాయం అక్కడ నిర్వాహకులలో ఆ ఫైల్ ఆఫ్ డివోషన్ ఏమి అలా రొటీన్గా చేసుకుంటూ పోతారు ఆ ఫైల్ ఆఫ్ డివోషన్ పబ్లిక్లో ఉంటుంది వాళ్ళు అన్ని కష్టాలు సహిస్తూ అలా స్వామి వెంకటేశ్వర స్వామి అంటే పాపం వాళ్ళలో ఉంటుంది తప్పస్తే ఆ పైరు అక్కడ ఉండే నిర్వాహకుల్లో ఏమీ ఉండదు వాళ్ళు అలాగా నిర్లిప్తంగా అలా చేసుకుంటూ పోతారు వాళ్ళకి ఎంతసేపు డబ్బే ముఖ్యం డబ్బు తప్పింకేమక్కలే వెంకటేశ్వర స్వామి డబ్బుని అనుభవించడానికే వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నారన్నట్టుగా బిహేవ్ చేస్తారు సంథింగ్ లైక్ ధ్యాన్ ఎక్కడైనా వద్దీ ఎక్సెప్షన్స్ ఉంటాయి అది నేను కాదన్ను కాబట్టి ఎనీవే సో మయట్ అనేది అది ప్రాచుర్యార్థంలో ఉంటుంది జలమయో దేశ ఇది సైంధవ మానయ కాబట్టి ఉప్పు తీసుకురావాలి అదే పెట్టి బేడా చేతిలో సంచి ఇంకా ఊరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండి సైంధవ మానయ అన్నాడు అనుకోండి అప్పుడు చేతిలో ఉప్పు వేయకూడదు ఉప్పు ఏం అప్పుడు గుర్రాన్ని తీసుకొస్తే అక్కడ నిలబెట్టాలి గుర్రాన్ని నిలబెడితే ఆ గుర్రం ఎక్కేసి వెళ్ళిపోతారు పూర్వం వాళ్ళు అలా ఉండేవారు అది పద్ధతి కాబట్టి ఆనందమయా అని ఉంది కదా అల్టిమేట్గా చెప్పాడు అది ఇంకా తర్వాత పైన ఏమీ లేదు అదే అదే దానికి అభ్యాసం ఉంది కాబట్టి అదే ముఖ్య ఆత్మ కాబట్టి ఆనందమయం అంటే ఏంటి ఆనంద వికారం అని కాదు ఆనంద ప్రచురం అని అర్థము అలా చెప్పుకోవాలి అంటే దాని పూర్వపక్షం కోసం వికారార్థాన్ని చెప్తారు ఉత్తరపక్షము లేక సిద్ధాంతం కోసం దానికి రాచుర్యార్థాన్ని చెప్తారు ఆ సూత్రం చెప్తున్నారు ప్రాచుర్యర్థంలో మయట్టు చెప్పిన సూత్రం స ప్రకృతవచనే మయట్ ప్రచురత మయట్ స్మరియతే అదే తత్ అంటే ప్రథమావిభక్తితో చెప్పే పదాన్ని తత్ అని అంటారు ఆ ప్రథమావిభక్తి యొక్క పదము ఆ తత్ అది ప్రకృతము అంటే ప్రస్తుతంలో టాపిక్ ఆఫ్ డిస్కషన్లో అదే ఉంది అది వచనే దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మయట్ని చెప్తారు ఇప్పుడు జలమయోట్ అని అలా సూత్రంలో కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది సూత్రంలో మీకు తెలుగులో ఉన్నట్టుగా అంతా నిండి ఉన్న చూడ మయట్టుకుంటుంది అలా ఉండదు సూత్రం తత్ ప్రకృత వచనే మయటు తత్ అంటే ఆ ప్రథమావిభక్తి పదం ఇప్పుడు జలమయో దేశ అని జలమయో దేశ అన్నప్పుడు ప్రథమావిభక్తి పదం ఏమిటి ఆ దేశానికి విశేషణంగా జలండి ఇప్పుడు ఈ జలము దట్ ఈస్ ది టాపిక్ ఇప్పుడు మీరు ఆ దేశాన్ని గురించి చెప్పదలుచుకున్నారా లేకపోతే అక్కడ ఎక్కువగా నీరు నిండిపోయింది అని నీటిని గురించి చెప్పదలుచుకున్నారా నీటిని చెప్పాలని అనుకుంటున్నాడు వాడు ఆ వాక్యంలో నీటిని చెప్పడం ముందు తాత్పర్యం అందుకని ఆ ఊరు చెప్పడం ముందు తాత్పర్యం కాదు కాబట్టి ప్రకృతము జలము అది ప్రథమావిశక్తి పదంగా ఉన్నది అటువంటి సందర్భంలో అది అధితంగా ఉన్నది అనే అర్థంలో మయట్ అనే చేర్చుకోండి అని సూత్రం కాబట్టి అక్కడ ప్రచురత్వము అధికముగా ఉండుతా అనే అర్థంలో మయక్ ప్రత్యయం వచ్చింది ఈ ప్రచుర అనే మాట సూత్రంలో కనపడదు మీకు అది అనువృత్తి పై నుంచి అక్కడి నుంచో కొట్టుకొస్తుంది సూత్రంలో అన్నీ వచ్చేయవరు కాబట్టి ఆ సూత్రాన్ని చూసుకుంటే మీకు సరిపడుతుంది ప్రచురత్వము అనే అర్థంలో కూడా మయక్తుని పాణిని మహర్షి చెప్పినాడు స్మర్యతే కాబట్టి ఇక్కడ ప్రచురార్థంలో మనం వాడుకోవాలి దానికి దృష్టాంతం యథా అన్నమయో యజ్ఞ ఇది అన్న ప్రచుర ఉచ్యతే ఇప్పుడు యజ్ఞం చేస్తే భోజనం పెట్టాలి యజ్ఞం చేయడం అంటే ఒక అగ్నిని వేయించి ఒక నాలుగు నే ఒక బుద్ధిది ఉంది దాంట్లో మంత్రాలతో పోషేస్తే అయిపోదు భోజనం పెట్టాలి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి ఇప్పుడు సచనావృతం అంటే గుర్తుకప్పుడు కాకుండా ఇంత ప్రసాదం చేసుకుని ఐద్యం వికే నోట్లో వేసి కూర్చుంటారా అలా చేయరు అది ఒక యజ్ఞం కింద భావన చేసి చక్కగా పది మందిని పిలుస్తారు వాళ్ళకి భోజనం పెడతారు ఇప్పుడు పుస్తకం ఏదైనా ఆవిష్కరించామనుకోండి పుస్తకావిష్కరణ అయిపోయింది ఇంకెవరిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటే అది శోభగా ఉండదు అది ఒక యజ్ఞం కింద పుస్తకం అనేది ఒక యజ్ఞం ఆ యజ్ఞానికి అవభృతం అయినట్టుగా అది ఎండ కాబట్టి ఆ సందర్భంలో నలుగురికి ఏదైనా భోజనం పెడితే బాగుంటుంది అది ఆ యజ్ఞం యొక్క లక్షణం ఒక ఆయన యజ్ఞం చేశారు మామూలుగా ఏదో మోస్తరుగా భోజనాలు పెట్టారు ఇంకొక యజ్ఞం చేశారు భోజనం ఇంటికి ఎవరికి పెట్టలేదు ఎవరికొక వాళ్ళలో వాళ్ళకే నలుగురికే పెట్టుకున్నారు తప్ప పైవాడికి ఎవరికి తట్టలేదు ఇంకొక ఆయన యజ్ఞం చేశారని చేసి మొత్తం ఆ పరగణాలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టారు అప్పుడు ఆ యజ్ఞాన్ని వర్ణిస్తున్నారు ఏమని అన్నమయో యజ్ఞ అని అబ్బా ఈ యజ్ఞము అన్నమయమయ్యా అంటే అన్నం నుంచి పుట్టింది యజ్ఞమని కాదు అక్కడ వికారార్థం కాదు అని అర్థం ఏమిటి అన్న ప్రచుర ఆ యజ్ఞం దరిదాపడికి వెళ్తే చాలు అన్నం అన్నం అంటే ఆహారం ఆహారం సమృద్ధిగా లభించింది అక్కడ మయక్తి శబ్దానికి అర్థమేమిటి ప్రాచుర్యము అర్థము జలమయో దేశ అనే దృష్టాంతం నేను చెప్పాను అన్నమయో యజ్ఞ ఏం ఆనంద ప్రచురం బ్రహ్మ ఆనందమయ ఉచ్యతే కాబట్టి బ్రహ్మ ఆనందము అత్యధికముగా కలది అనే అర్థంలో బ్రహ్మని చెప్పాలంటే అని చెప్పొచ్చు ఆనందమయం బ్రహ్మ అని చెప్పచ్చు అలా చెప్పారు ఇక్కడ కాబట్టి ఆనందమయ శబ్దం చేత బోధింపబడేది బ్రహ్మే కాని వికారము మరొకటి మరొకటి ఏమీ కాదు అవును బ్రహ్మలో ఆనందం నిండా ఉందని ఎలా తెలిసింది ఆనందప్రచురత్వ బ్రహ్మణ మనుష్యత్వాదారభ్య ఉత్తర ఉత్తరస్మిన్ుత్తరస్మిన్ స్థానే శత ఆనంద బ్రహ్మానంద నిరతిశయత్వాధారణాత్ బ్రహ్మానందం అంటే ఆనందము ముద్దది నిండిపోయి ఉంది అని శృతి చెప్పింది అక్కడే అదే ప్రకరణాలు అంతా ఉపనిషద్వాక్య విచారణ ఎలా చెప్పారంటే ఆనందమయాన్ని మనకి చెప్పిన తర్వాత ఆనందమయం బ్రహ్మ అని ఇంకా ముందుకు వెళ్ళి భేషాస్మాద్వాతస్థవతే అనే అనువాకం వస్తుంది దాంట్లోనే కొంచెం ముందుకు వెళ్తే ఈ ఆనందమైన తర్వాత అసన్నే వసభవతి అని అనువాకం వస్తుంది ఆ తర్వాత ఇంకొక అను అసద్వా ఇదమగ్ర ఆసీత్ అనే అనువాకం అవుతుంది ఆ తర్వాత వెంట అనువాకము అంటే ఆ తర్వాత వెంటనే భేషస్మాద్వాతఃవతే అని అనువాకం ఉన్నది అనువాకంలో ఏం చెప్పారంటే మనుష్యని ఆనందము అని మొదలుపెట్టారు ఆశిష్టో దృఢిష్ఠో బలిష్ట అని వాడికి ఒక ఆనందం వాడు ఎన్మాన్ బాగా డబ్బు ఉంది అన్ని భోగాలు ఉన్నాయి వాడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు వాడికి ఎంత ఆనందము లభిస్తుంది అది ఒక యూనిట్ వన్ యూనిట్ ఆనందం అనుకోండి దానికి వంద రెట్లు ఆ ఆనందానికి వంద రెట్లు ఆనందము మనుష్య గంధర్వులు అని వాళ్ళది వాళ్ళకి వంద రెట్లు ఆనందం దేవగంధర్వులది వాళ్ళకి వంద రెట్ల ఆనందం కర్మదేవతలది వాళ్ళకు వంద రెట్ల ఆనందం అజానజాన దేవతలది వాళ్ళకు వంద రెట్ల ఆనందం ఇంద్రుడిది ఆయనకు వంద రెట్ల ఆనందం బృహస్పతి గారిది ఆయనకి వంద రెట్ల ఆనందం ప్రజాపతి గారిది అంటే బ్రహ్మదేవుడు ఆయనకి వంద ఆనందం పరబ్రహ్మది పరబ్రహ్మకి ఇంకా ఎన్ని రెట్లు అలాగే లేదు ఇంత కాదు ఆకడు సో స ఏష ఇంద్రశానందే ఏ శతమింద్రస్యానందా స ఏక ప్రజాపతేరానందే ఏ శతం ప్రజాపతేరానందా స ఏకో బ్రహ్మణ ఆనంద అని చెప్పారు ఇంకా పై లేదు కాబట్టి ఇప్పుడు బ్రహ్మయందు ఆనందము ఎంత ఎక్కువ ఉందో చూసారా ఇన్ఫ్యాక్ట్ అక్కడ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఎంతో ఉంది మనుష్యానందం వన్ అనుకుంటే దాన్ని కోటి కోటి కోట్లు రెట్లు బ్రహ్మానందం కాబట్టి ఇప్పుడు మయట్టుని బ్రహ్మాలో వేయచ్చా కలద వేయచ్చు అంత ప్రచురమైన అధికమైన ఆనందము బ్రహ్మ ఎందుకలదు కనుక బ్రహ్మను ఆనందమయ అని వర్ణించటం ఎంతో బాగుంది తస్మాత్ ప్రాచుర్యార్థే మయటే కాబట్టి వికారాథంలో మొట్టలు నీ సందేహం అనవసరమది ప్రాచుర్యాంలో మి చెప్పుకోవాలి తద్ధేతుపదేశాచిష్య